అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే దీంట్లో ఒక చిన్న మేఘాంశంది మీరు సినిమాకి వెళ్తారు సినిమా చూస్తూ ఉంటారు ఎలా చూస్తారు చాలా అబ్జార్బ్ అయి చూస్తారు దాంట్లో మమేకమైపోయి లేనమై మరీ చూస్తూ ఉంటారు అంచేతనే అక్కడ వాళ్ళు నవ్వినప్పుడు మీరు నవ్వుతారు వాళ్ళు ఏడ్చినప్పుడు మీరు ఏడుస్తారు అంటే దుఃఖం కలుగుతుంది ఆ రకంగా చూస్తూ ఉంటారు అయితే చిత్రం ఏంటంటే సినిమాలో శృంగార రసం వచ్చినా ఈ చూసివాడు ఎంజాయ్ చేస్తాడు హాస్యరసం ఎలాగో ఎంజాయ్ చేస్తాడు కరుణ రసం వస్తే అది కూడా ఎంజాయ్ చేస్తాడు సినిమాలో అనుకూలమైన పరిస్థితుల్ని ఎంజాయ్ చేస్తాడు ప్రతికూల పరిస్థితులు ఈ విల్లని వచ్చేవేవో కష్టాలు కలిగిస్తాడు అవి ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు పాతాల భద్రం సినిమాలో లేకపోతే బాలనాగమ్మ సినిమాలో ఆ నాగమ్మని వాడు ఆ మాంత్రికుడు ఎట్టుకుపోతే అది ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అన్ని అన్ని అన్ని రసాలని మీరు సమానంగా ఎంజాయ్ చేస్తారు వేరే జీవితంలో సుఖమే కావాలి దుఃఖం కాకూడదు అని మీరు అనుకుంటారు ఈ తేడా ఎందుకు వచ్చింది ఎందుకంటే సినిమా అనేది చూసి తెలుసుకునేదే జీవితం అనేది చూసి తెలుసుకునేదే జీవితంలో కొన్ని ఘటనలకి సుఖించడము మరి కొన్ని ఘటనలకి దుఃఖించడము చేస్తున్నాము సరే అది సినిమా అయితే అన్ని ఘటనలకి సమానంగా ఆస్వాదిస్తున్నాము అన్ని రసాలని సమానంగా ఆస్వాదిస్తున్నాము ఏమిటి అసలు ఈ తేడా ఈ తేడా ఏమంటే సినిమాలో మీరు సాక్షి భావంలో ఉంటారు దాంట్లో నేను భాగమని మీరు అనుకోరు అక్కడ జరిగే ఘటనలన్నిటికీ నేను సాక్షిని నెంబర్ వన్ అక్కడ జరిగే ఘటనలన్నీ షోయే తప్ప యథార్థం కాదు అని రెండు అంశాలు మీకు దృఢంగా తెలుస్తూ ఉంటాయి కనుక అక్కడ ఉండే సుఖము దుఃఖము రెండింటినీ మనం సమానంగా ఎంజాయ్ చేస్తాం వేరే నిత్య జీవితంలో నేను సాక్షిని అని వీడు అనుకోడు ఈ ఘటనల్లో నేను కూడా భాగము అని అనుకుంటాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఘటనలు యథార్థము అని అనుకుంటాడు రెండు దోషాలు అవి యథార్థం అనుకోవడము వాటితోటి ఇన్వాల్వ్ అవ్వడము వేరే సినిమాలో అవి యథార్థము అని అనుకోరు వాటితోటి ఇన్వాల్వ్మెంటు ఉండదు చూస్తున్నా కాబట్టి జీవితంలోని ఘటనలయడలు కూడా అటువంటి సాక్షిభావాన్నే మనం నిర్ధారించుకున్నట్లయితే వాటి ఎందుకు ఆ వాస్తవికత యథార్థత ఏదైతే మనకి కనబడుతూ ఉన్నదో అది కరిగిపోయి ఈ జీవితంలో ఉండే అనుభవాలన్నీ కూడా మిథ్యే అనే విషయం మనకి స్పష్టమవుతుంది తర్వాత స్వామి రామతీర్థం అంటారు చూడండి ఈ జగత్ అనేది ఇది ఒక పెద్ద ట్రాజెడీ కింగ్ లియర్ నాటకం ఎలా అయితే పెద్ద ట్రాజడీ జూలియట్ రోమియో అండ్ జూలియట్ ఇట్స్ ఎ బిగ్ ట్రాజెడీ సిమిలర్లీ మానవ జీవితం కూడా ఒక ట్రాజిడీ కానీ మానవ జీవితము ఆ రోమియో అండ్ జూలియట్ కింగ్ లియరు ఎలా డ్రామా మాత్రమే షో మాత్రమే యథార్థం ఈ మానవ జీవితం అనే ట్రాజిడీ కూడా యథార్థము కాదు ఈ సత్యాన్ని నీవు మనస్సులో పెట్టుకో నీ యొక్క ఆత్మ చైతన్యం మాత్రమే సత్యము కాబట్టి ఆత్మచైతన్యము యొక్క సత్యత్వాన్ని తెలుసుకోవాల్సిందే తప్ప ఆత్మసత్యానుబోధేన అది తెలుసుకోవాలి తప్ప ఈ కనబడేటువంటి దృశ్యములు సత్యములని భ్రమపడవద్దు అని రామతీర్థ యొక్క నిరూపణ సో కాబట్టి జగత్ అనేది ఎంతవరకైతే మీరు దాని ఎందు రాగద్వేషాలు కలిగి ఇన్వాల్వ్ అయితో దాంట్లో భాగంగా ఉంటో ఉంటారో అంతవరకే అది సత్యంగా భాషిస్తుంది ఏ క్షణంలో మీరు దాని నుంచి ఉపసంహారం చేసి ఒక అడుగు వెనక్కి వేసి జగత్తులో దృశ్యాలన్నింటినీ సాక్షిభావంతో చూడడానికి ఉదాసీనంగా చూడడానికి ఎప్పుడైతే మీరు అభ్యాసం చేస్తారో వెంటనే చాలా తొందరగా ఆ జగత్తు యొక్క సత్యత్వము కరిగిపోతుంది మంచు ఎండలో పెడితే కరిగిపోయినట్టుగా కరిగిపోయి జగత్తు మిథ్యానే సత్యము బాగా అనుభవానికి వస్తుంది ఈ ఈ యొక్క సారం సుఖము దుఃఖము జన్మ మృత్యువు అనేవి కేవలము సంసార బంధంలో ఉన్న అవివేకి మాత్రమే సత్యములు ఎవడైతే వివేకియో వాడికి సుఖము దుఃఖము జన్మామృత అనేవి పూర్తిగా స్వప్నసదృశములు మాత్రమే ఇది విచారణ కాబట్టి వివేకినూ నచి ఉత్పాద ప్రసిద్ధ అత అసిద్ధ ఉత్పాదస్ ఆత్మవమి అజం సర్వముదాసృతం అదే ఇప్పుడు మీరు స్వప్నం చూస్తున్నారు స్వప్నంలో ఏనుగు కనపడింది ఏ క్షణంలో ఏనుగు కనపడిందో ఆ పూర్వక్షణంలో ఏనుగు లేదు కదండి ఆ క్షణంలో ఏనుగుంది మళ్ళీ కొద్ది క్షణాల తర్వాత ఏనుగు లేదు ఇప్పుడు ఈ ఏనుగు పుట్టిందా పుట్టలేదు ఎందుకంటే ఏనుగు లేనే లేదు ఇంతేగా పుట్టడానికి ఏనుగు లేనే లేదు మరి ఈ లేని ఏనుగు కనపడటానికి బ్యాక్గ్రౌండ్ ఆధారం ఏమిటి ఆశ్రయమే ఏదో ఒక దాని ఎందుకు కనపడాలి కదా ఇప్పుడు సినిమా తన మీద మీకు అన్ని దృశ్యాలు కనపడుతున్నాయి అవన్నీ యథార్థంగా లేవు కానీ దేని ఎందుకు వెలుతురు ఆ ప్రకాశం నుండి ఆ ప్రకాశం సత్యం అదేవిధంగా మీరు స్వప్నంలో ఏనుగును చూసినప్పుడు ఏనుగు మిథ్య కానీ ఆ మిథ్య అయిన ఏనుగు ఏ వెలుగులో కనపడిందో ఆ వెలుగు ఆత్మచైతన్యము అది సత్యము కొని ఏనుగు పుట్టలేదు మిథ్య కనుక కొని ఆత్మ ఇది పుట్టిందా అది పుట్టలేదు ఆత్మచైతన్యం ఏనుగుగా పుట్టిందా అది పుట్టలేదు ఏమన్నా ఏనుగు చూశారు మావటీని చూశారు ఆ ఏనుగు అడవిలో పరిగెత్తుతుండగా చూశారు ఇప్పుడు ఈ ఏనుగు ఏమిటండి ఆత్మ చైతన్యమే ఆ మావటీడేమిటి అది ఆత్మ చైతన్యమే ఆ అడవి ఏమిటి అది ఆత్మ చైతన్యమే ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఏమీ లేనే లేదు అక్కడ మీకు నేను ఒక దృష్టి ఒక పాయింట్ చెప్తా మీరు గమనించండి అంటే మీరు దాన్ని పట్టుకుంటారమో చూద్దాం మీరు సినిమాకి వెళ్ళారు సినిమా చూస్తున్నారు ఏమండి ఇప్పుడు అడుగో హీరో అదిగో హీరోయిన్ అదిగో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇదిగో విలన్ వచ్చాడు ఈ లోపల వీడు వచ్చి ఈ హీరోకి హీరోయిన్కి మధ్యలో ఆటంకాన్ని కలిగించాడు దుఃఖాన్ని కలిగించాడు ఇదే కదా మీరు చూసండి ఏమండి ఆ తెర హీరో ఉన్నాడా లేడు హీరోయిన్ ఉందా లేదు శృంగారము లేదు విలన్ లేదు దుఃఖము విలన్ కలిగించిన దుఃఖము లేదు మరి ఇవన్నీ ఎక్కడున్నాయండి చెర మీద లేకపోతే ఎక్కడున్నాయండి ఆ వెలుగులో ఆ ప్రకాశంలో ఉన్నాయా లేవు ప్రాజెక్టర్లో ఉన్నాయా లేవు ఆ ప్రాజెక్టర్ నడిపి వాళ్ళలో ఉన్నాయా లేవు చెర మీద ఉన్నాయా లేవు మరి ఎక్కడున్నాయి ఇవన్నీ మీలో ఉన్నాయి చూడండి కాబట్టి హీరో ఎవరు మీరు హీరోయిన్ ఎవరు మీరు వారి మధ్య శృంగారం ఎవరు మీరు వారి మధ్య విలన్ ఎవరు మీరు ఆ విలన్ కలిగించిన దుఃఖం ఎవరు మీరు ఇవన్నీ మీరే అయితే ఇవన్నీ రూపాలుగా మీరు అలా అవుతూ వచ్చారా ఓసారి హీరో అయిపోయి మళ్ళీ ఇంకోసారి హీరోయిన్ అయిపోయి అలా అవుతూ వచ్చారా అది లేదు ఇప్పుడు ఈ మొత్తం దృశ్యంలో ఈ మొత్తం లిస్ట్ అంతా కూడా మిచ్చా ఉన్నట్టు కనపడిందే తప్ప లేదు ఉన్నది ఒక్కటే అదేమిటి మీరు మీరు ఇన్ని మార్పులు ఏమైనా చెందారా ఏ మార్పులు మీరు చెందలేదు మీరు నిర్వికారంగానే ఉన్నారు అదేదో సత్యం ఏమంటే ఇక నిజ జీవితంలో ఓ దృశ్యం ఒకటి చూస్తున్నారు నిజ జీవితంలో ఓ దృశ్యం ఏమిటి ఆ దృశ్యము కొడుకు వాడికి పెళ్ళి పెద్ద ఉత్సవం ఇది దృశ్యం ఏమంటే కొడుకు ఇదిగో వాడు అమ్మాయిని పెళ్ళాడే ఈ అమ్మాయి ఇదిగో పెద్ద ఉత్సవం ఇప్పుడు ఆ కొడుకు ఎవరు మీరు ఆ ఉత్సవం ఏమిటి మీరు ఆ అమ్మాయి ఏమిటి మీరు ఆ పెళ్ళి ఏమిటి అంతా మీరే మీ భావన తప్ప అక్కడ ఏది యథార్థం కాదు మీ భావనే వీడు నా కొడుకు కొడుకు కొడుకు అనుకుంటే కొడుకు అయిపోయాడు వీడికి పెళ్ళి పెళ్ళి పెళ్ళి అనుకుంటే పెళ్ళి ఉత్సవం ఉత్సవం ఉత్సవం అనుకుంటే ఉత్సవం వాళ్ళు సరిగ్గా మర్యాద చేయలేదు చేయలేదు చేయలేదనుకుంటే దుఃఖం అంతా మీరు అనుకుని మీరే తుంపుకోవడం మీరే ఆశ్చర్యదించుకోవడం ఇంతట్లోకి ఏదో అయింది ఇంకా దుఃఖం దుఃఖం పీపుల్ ఆర్ నట్స్ అవుతుంది నట్స్ అంటే నట్స్ చేయలే వీడు కొడుకుతో నీ పెళ్లి నువ్వు చేసుకో నీకు నా దగ్గర డబ్బు ఏమైనా ఉంటే కావాలంటే పట్టుకు నీ నీ పెళ్ళి నువ్వు చేసుకో నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నన్ను డిస్టర్బ్ చేయకు నా వల్ల పని ఉంటే చెప్పు నన్ను ఎక్కడైనా సందకం పెట్టమంటే పెడతాను అని వీడు భగవద్గీత చదువుకుంటే వీడు దక్కుతాడు కానీ వీడు కనుక వాళ్ళ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడంటే మటాష్ అయిపోతాయి దక్కను కూడా దక్క ఇది పరమ సత్యం అయితే ఈ సత్యం తెలుసుకునేప్పటికీ వీడు వయస్సు అల్లి అయిపోతాయి అప్పుడు తెలుసుకున్నా గొప్ప కాబట్టి ఇక ఇదంతా ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఆ వాక్యం చూడండి మీరు ఆత్మైవ సర్వమితి అదే ఆ దానికోసం చెప్పారు మీరు సుఖం అనుకుంటున్నది ఆత్మయే దుఃఖం అనుకుంటున్నది ఆత్మయే నా వాడన్నది ఆత్మయే పరాయి వాడన్నది ఆత్మయ్యే సర్వం ఆత్మయ సినిమాకి వెళ్తే అక్కడ ఉన్న సర్వము ద్రష్ట తప్ప ఇంకా వేరే ఏది దృశ్యము ద్రష్టను విడిచి ఉండలేదు కానీ ద్రష్టమటుకు దృశ్యాన్ని విడిచిపెట్టి స్వతంత్రంగా ఉండగలుగుతాడు మనగలుగుతాడు ఇది సత్యం ఆత్మైవ సర్వం ఇంకా పోనీ ఆత్మ ఇన్ని రూపాలుగా పుట్టిందా అదీ లేదు ఇత్యజం సర్వముదాహృతం కాబట్టి వేదాంతూ ఈ విషయాన్ని మీకు కర్మకాండలోనూ ఉపాసనల్లోనూ చెప్పరు ఉపాసనల్లోనో కర్మకాండలోనో ఏం చెప్తారో చెప్పరు అక్కడ ఏదో ఏదో చెప్తారు అక్కడ ఏమని చెప్తారంటే నువ్వు ఈ కర్మం చేస్తే ఆ కర్మఫలం పుదుతుంది ఆ కర్మఫల రూపంగా నీకు స్వర్గంలో భోగాలు కలుగుతాయి పుడతాయి అలా చెప్తారు నువ్వు ఇక్కడ మరణిస్తావు స్వర్గంలో పుడతావు అలా చెప్తారు అంతేగాని ఆత్మేనయా స్వర్గం ఉన్నా ఆత్మే నరకం ఉన్న ఆత్మే సుఖం ఉన్నా ఆత్మే దుఃఖం ఉన్నా ఆత్మే ఏదీ పుట్టలేదు అని చెప్తారా అలా చెప్పరు కాబట్టి అలా చెప్పి చోటు కూడా ఒకటి ఉంది దాని పేరే ఉపనిషత్తులు వేదాంతషు ఉపనిషత్తులలో మాత్రమే ఇలా చెప్తారు ఎక్కడ చెప్పారు చెప్పండి సబాహ్యాభ్యంత రోహ్యజ ఇమంటే ఆత్మ ఏమిటండి చూడు నువ్వు చెప్పు నీకు బయటే ఉంది జగత్తుంది అదంతా జగత్తు కాదు జగత్తులాగా కనపడమే అది ఆత్మ ఇది మళ్ళీ చెప్తున్నా కొంచెం చేతస్సంగా చెప్పాను మా రోల్ అనుకోకండి మీరు హీరో అన్నారు ఎవరి హీరో మీరే హీరో మీరే మీ చైతన్యమే హీరో అయిందండి మీ చైతన్యమే విల మీ చైతన్యమే హీరోయిన్ అలాగే బయట ఉన్నది దేనికి బయట దేహానికి బయట ఈ తెలివికి బయట కాదు తెలివికి బయట ఉంటే బయట ఉందని మీరు ఎలా చెప్పగలరు తెలివిలో తెలివికి బయట ఏమి ఉండదు సర్వము తెలివి ఎందే ఉంటుంది కాబట్టి బయట ఉన్నది అని మీరు అనుకునేది కూడా ఆ తెలివియే లోపల ఉన్నది అనుకునేది కూడా ఆ తెలివియే స బాహ్యాభ్యంతర అయితే ఈ తెలివియే బాహ్యంగా ఆభ్యంతరంగా మార్పులు చెందిందా అంటే పుట్టిందా అంటే అది లేదు బాహ్యంగానూ పుట్టలేదు ఆభ్యంతరంగానూ పుట్టలేదు నిజానికి అది ఎప్పుడూ ఎలాగూ పుట్టలేదు అజహ మరి అయితే ఈ బాహ్యము అభ్యంతరము ఏమిటండి అవి ఊరికే భ్రమ మాత్రమే ఇట్స్ నథింగ్ బట్ ఎ అని ఉపనిషత్తు మాండుక్యోప ముండక ఉపనిషత్తులో సబాహ్యాభ్యంతరోహ్యజహ అని ముండకము బృహదార్కము ఇత్యాది ఉపనిషత్తులలో ఈ సత్యాన్ని బోధిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మిథ్య అనేటువంటి వర్ణం ఏదైతే ఉన్నదో ఇది భోగపరాయణులకు నచ్చదు భోగపరాయణులు ఇష్టపడరు భోగపరాయణులు ఈ భోగం బాగుందండో ఆ భోగం కంటే ఈ భోగం ఇంకా గొప్పగా ఉంది అంటే ఇష్టపడతారు కానీ ఇదంతా మిథ్యే అంటే ఇష్టపడదు నేను అనుభవంలో చెప్తున్నా నేను ఏమని చెప్పానంటే చూడండి మీరు భోజనం చేసేప్పుడు ఈ డిష్ ఇది కూర అది పచ్చడి అది పప్పు ఇది స్వీటు అదేమో డెజర్టు అంటే ఐస్ క్రీము ఇలాగ మీరు చూడకూడదు అది నామరూప బుద్ధది అలా చూడకూడదు మరి ఇంకెలా చూడాలండి ఇగో ఇప్పుడు స్వీట్ వేసాడు ఐస్ క్రీమ్ ఉందనుకో ఫైవ్ హండ్రెడ్ చపాతీ ఉందనుకోండి సెవెంటీ ఫైవ్ క్యాలరీస్ బ్రౌన్ రైస్ ఉందనుకోండి టూ హండ్రెడ్ క్యాలరీస్ అదే అమౌంట్ వైట్ రైస్ ఉందనుకోండి ఫైవ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ తర్వాత కర్రీ ఉందనుకోండి ఫిఫ్టీ క్యాలరీస్ పాయసం ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అలా చూడాలి ప్రతిదీ క్యాలరీస్గా చూడాలి క్యాలరీస్ గా చూడాలి తక్కువ క్యాలరీస్ హెల్ హెల్దీ క్యాలరీస్ భక్షించాలి ఎక్కువ క్యాలరీస్ అన్హెల్దీ క్యాలరీస్ విడిచిపెట్టేయాలి అని చెప్పారు నేను అని పాఠం చెప్పారు ఆ వేళ పాఠం చెప్పిన రోజే బ్యాంక్వెట్ లంచ్ ఉంది పాఠం చెప్పిన రోజే నాతో ఎవరో ఉన్నారు బ్యాంక్వెట్ లంచ్ బ్యాంక్వెట్ లంచ్ ఏమిటయా ఏం పిచ్చా ఉన్నానా బ్యాంక్వెట్ లంచ్ ఏమిటి గోర్మే ఫుడ్ గోర్మే ఫుడ్ ఏమిటి బ్యాంక్ వెట్ లంచి వాట్ ఆర్ యూ టాకింగ్ వాట్ వీ నీడ్ ఈజ్ సమ్ సింపుల్ ఫుడ్ దర్ ఇస్ ఆల్ వీ నీడ్ ఏదో కడుపు కాలే కడుపుకి ఏదో సామెత ఉంది ఆ రకంగా ఏదో కొంత ఆహారమే కావాలి కానీ ఈ బ్యాంక్ లంచి గోర్మే ఫుడ్ ఇవన్నీ కూడా సరికాదు అని అన్నా పైగా అంటే కొంతమంది కోపం వచ్చింది కోపం వచ్చి పెద్ద స్వామీజీకి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ యొక్క సారం ఏమిటంటే నోట్లో భోజనం పెట్టుకుందామంటే ఈ క్యాలరీలు బోల హోట నేను లంచ్ రూమ్ లో చెప్పలేదు పాఠంలో చెప్పాను యుక్తాహార విహారస్యా అని ఏదో ఉంది పాఠంలో తర్వాత మళ్ళీ నాతో ఎవరో చెప్పారు ఫలా మీద కంప్లైంట్ వెళ్ళిందని నేను ఎవళ్ళు కంప్లైంట్ చేశారో నేను అడగలేను ఎందుకో తెలుసినా ఎవరు కంప్లైంట్ చేశారో నేను అడిగితే ఏవో రెండు మూడు పేర్లు చెప్తారు వాళ్ళ మీద మళ్ళీ మనకి రాగము ద్వేషము ఇవన్నీ వస్తాయి లేదా ఎవళ్ళు కంప్లైంట్ చేశారో నేను అడగలేను దీని మీద మీరు ఏమంటారంటే పాఠం చెప్పేప్పుడు మాకు లైసెన్స్ ఉంటుందండి దట్స్ ఆల్ భోజనం చేసేప్పుడు మీ ఇష్టం మీరు చేయొచ్చు పాఠం చెప్పేప్పుడు మాత్రం మాకు ఆ స్వేచ్ఛ ఉంటుంది పరిగెత్తేప్పుడు కాళ్ళు కట్టేసి పరిగెత్తంటే పరిగెత్తలేరు అలాగే పాఠం చెప్పేప్పుడు ఇంకా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఫ్రీడమ్ ఉంటుంది దట్ ఈస్ ది లైసెన్స్ ఆఫ్ ది టీచర్ అండ్ వీ యూజ్ ఇట్ అని కొంచెం జబర్దస్తి కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏమని భోగపరాయణులకి నామరూపములు మిథ్యా చెప్తే చికాకు పడతారు ఎందుకంటే వాళ్ళ బేసిస్ ఆఫ్ లైఫ్ని మీరు షేర్ చేసి పారేస్తున్నారు ఇది ఎలా కాలకింద నుంచి తివాచీ లాగేసేయడం ఇంగ్లీష్లో సామెతేకింగ్ అవే ది కర్పెట్ ఫ్రమ్ అండర్ ది ఫీట్ అంటారు వాడికి నిలబడడానికి ఇంకా స్థానమే లేకుండా అయిపోతుంది సో ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు ఈ భోగాలన్నిటినీ పోగేయటానికి చేసే ప్రయత్నం కూడా వ్యర్థం అని ఈ భోగాల్ని అనుభవించడంలో చూపించేటువంటి ఉత్సాహమంతా కూడా వేస్ట్ అని తేలిపోతుంది అది ఎవరికీ ఇష్టం ఉండదు కాబట్టి భోగపరాయణులు ఇష్టపడరు అంచేతనే అవివేకులకు ఇక్కడ అవివేకులు వివేకులు తేడా దాని మీద అవివేకులకు ఈ జగత్తు సత్యంగానే భాషిస్తుంది జగత్తు సత్యము ఎందువల్ల దృశ్యము గనుక దృశ్యత్వ అంటాడు సంసారి అదే వివేకి జ్ఞాని ఏమంటాడు జగత్తు మిథ్యా దృశ్యత్వ అని వివేక్ అంటాడు ఎంత తేడా ఉందో చూడండి దృశ్యత్వాదనే హేతు ఇద్దరికీ సమానమే కానీ నిష్కర్ష కంక్లూషన్ ఇద్దరిది వేర్వేరుగా ఉంటుంది అవివేక్ యొక్క కంక్లూషన్ సత్యం అని ఉంటే అదే వివేక్ అదే హేతుతోటి సో నిత్య అని కంక్లూడ్ చేస్తాడు అంచేతనే మహాత్ములు ఏమంటారంటే నాకు భోగములతో అపేక్ష లేదు నా ఈ సంపదంతా పోతుందేమో అనే భయం నాకు లేదు తర్వాత నా వాళ్ళు అనేవాళ్ళు పోతారేమో అనే భయం కూడా నాకు లేదు ఎందుకంటే నా వాళ్ళు ఎవళ్ళు లేరో అందరూ మనవాళ్ళే ఎవళ్ళు మనవాళ్ళు కాదు కాబట్టి ఈ సంపదలు ఇవన్నీ పోతాయనే భయం లేదు నా వాళ్ళు పోతారనే భయం లేదు నాకు సుఖం వస్తుందనేటువంటి ఆశ లేదు దుఃఖం వస్తుందేమో అనే బెంగా లేదు ఎందువల్ల ఎందువల్లంటే సంసారము జాగ్రత్త అవస్థే సంసారంగా అంతకంటే వేరే సంసారమే ఉన్నది ఈ జాగ్రదవస్థ స్వప్నము వంటిది కనుక అని నిర్ధారణ చేసుకుంటారు మహాత్ములు ఎదీ మన్యసే జాగరితాత్స అసత్ స్వప్నో జాయతే తదసత్ లోకంలో అందరూ ఇలా అనుకుంటారు జాగ్రత్త సత్యం ఈ జాగ్రత్తలో మనకు అనుభవానికి వచ్చేవే మళ్ళీ స్వప్నంలో అనుభవానికి వస్తాయి ఆ స్వప్నం మిథ్య అవి మిథ్యే కాబట్టి జాగ్రత్త హేతు స్వప్నానికి కాబట్టి కానీ స్వప్నం మిథ్య కానీ మిథ్య అయిన స్వప్నాన్ని కలిగించినటువంటి జాగ్రత్త అది మాత్రం మిథ్య కాదు అది సత్యమే అని అనుకుంటారు అలా అనుకోవడం ఏదైతే కలదో అది తప్పు అసత్ ఇప్పుడు చూడండి వందేళ్ళు బతికేయడం అనుకోండి ఒక మనిషి ఈ వంద ఏళ్లలో నిద్రావస్థ సమయాన్ని స్వప్నావస్థను తీసేయండి ఇంకెంత మిగిలింది అరవై ఏళ్ళు మిగిలింది ఈ అరవై ఏళ్ళు సత్యము అరవై ఏళ్ళు మనది మనకి మిగిలింది మందది ఇప్పుడు వెయ్యి రూపాయలు జీతం ఇచ్చారండి ఆ ఇన్స్టాల్మెంట్లో అప్పులు సొప్పులు అది తీర్చేసి వీడింటికి వచ్చేప్పటికీ ఆరు వందల రూపాయలు చేర్చుకు తెచ్చుకొచ్చారు మరి వెయ్యి కదా ఈ ఆరు వందలే ఉన్నాయని చూడు వెయ్యి జీతం వచ్చినా ఈ ఆరు మనవి మన స్వంతం ఇంతే అని అనుకుంటారు సో అదేవిధంగా నిద్రపోయింది నిద్రలో ఏమీ లేదు స్వప్నం ఇచ్చా అది పోయింది మైనస్ చేసే ఇంక మిగిలింది అరవై ఏళ్ళు మన స్వంతము అని అనుకుంటారు అవివేకుల యొక్క దృష్టి అది వివేకం కాదు మరి వివేకం ఉంటుంది చూడు నిద్రావస్థ ఏమీ లేదు అది వచ్చిపోతూ ఉంటుంది స్వప్నావస్థ హులక్కి అది వచ్చిపోతూ ఉంటుంది ఈ జాగ్రత్త అవస్థ కూడా వచ్చిపోయేదే కదా దీనికి దీనికి దీని ఏదైనా ప్రత్యేక లక్షణం ఏమైనా ఉందా నిద్రావస్థ స్వప్నావస్థ వచ్చిపోయిదే జాగ్రత్త అవస్థ కూడా వచ్చిపోయేదే కాబట్టి నువ్వు నిద్రావస్థని స్వప్నాన్ని మైనస్లో లెక్కెట్టావు జాగ్రత్తని ప్లస్లో ఎందుకు లెక్కబెడతావు దాన్ని కూడా మైనస్లో లెక్కపడాయి పాడేస్తే ఇంకా ఏమి మిగిలింది జీరో మిగిలింది జీరో మిగిలింది కానీ జీరో మిగిలిందని తెలుసుకునేటువంటి నువ్వు మిగిలేవు ఆ నువ్వే సత్యము అదిగో ఆ నువ్వే దేవుడు కూడా అదే దేవుడు కాబట్టి స్వప్నం సత్యం మిథ్య స్వప్న హేతువైనటువంటి జాగ్రత్త మాత్రం సత్యమే అని ఎవరైతే అంటాడో వాడి మాట అసత్ అది తప్పు చెల్లుబాటు కాదు చూడండి ఇక్కడ విచారం మీరు ఏదైతే జీవితం అది ఒక పెద్ద స్వప్నము యోగ వశిష్టంలో ఈ విచారణ చాలా గొప్పగా చేస్తారు యోగవాసిష్టంలో శ్రీరాముడితోటి వశిష్ఠుడు అంటాడు దీర్ఘ స్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం హే రామా ఈ జీవితం ఇది దీర్ఘస్వప్నం అని తెలుసుకో నీకు దీర్ఘస్వప్నాన్ని నచ్చకపోతే దీర్ఘ చిత్త విభ్రమము ఏ లాంగ్ హాలుసినేషన్ ఏ లాంగ్ డ్రీమ్ అని తెలుసుకో చూడండి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఈ జీవితానికి మెరుగులు దిద్దడము దీనికి అందాలని చేకూర్చడము ఇదేమీ చేయనక్కర్లా దా దానికి కంగారు లేదు అది అవసరం కూడా కాదు అదేదో అయ్యేది ఏదో అవుతుంది దానికి కంగారు లేదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇది మిథ్యా అని ఇప్పుడు అమ్మగారు నాతోటి అన్నారు నేను ఒక మంచి ఆభరణ ఒకటి చేయించుకోవాలనుకుంటున్నాను రేపొచ్చే పండగట్టి అన్నారు అంటే నేను అన్నానమ్మా ఆభరణానికి ఏ కంగారు లేదు ఏ కంగారు లేదు మరి దేనికి కంగారు ఉంది ఆభరణము మిథ్య అని మీరు తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం అర్జెంటుగా మీరు తెలుసుకోవాలి చాలా అర్జెంటు జరూరుగా మీరు తెలుసుకోవాలి అని చెప్పాను కరెక్ట్ అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేకపోతే అమెరికా వెళ్ళాలా లేకపోతే ఇండియాలో ఉండాలా లేకపోతే ఇక్కడ ఏం చేయాలి అక్కడ వాటికి ఏమీ గురించి మీరు అంత పెద్ద చింత చేయకండి ఆ వివా ఈ వివో అవుతూ ఉంటాయి లెట్ దమ్ హ్యాపన్ ఉండండి మరి ఇంకా మేము మా ఇప్పుడు మన ఎఫర్ట్ అంతా దాంట్లో పెడుతున్నాం కదా మరి ఎఫర్ట్ దాంట్లో మీరు అంత పూర్తి మమేక కావాల్సింది ఏం లేదు అంతలాగా వెళ్ళిపోయి కౌగులించేసుకుని చేయాల్సింది ఏమీ లేదు మరి ఏం చేయమంటారు ఇదంతా కూడా స్వప్నము అనే సత్యాన్ని ముందు అర్జెంటుగా మీరు గుర్తించాలి మీరు ఊహించటం మానేయాలి ఇదిగో ఇది దుఃఖము ఇది ఆపద ఇది కష్టము ఇది సుఖము ఇది లాభము ఈ ఇమాజినేషన్స్ ఉన్నాయి చూసారా ముందు అర్జెంటుగా మానేసేయాలి తర్వాత ఈ నమ్మకాలను కూడా మానేయాలి ఇదిగో ఈ గ్రహం వచ్చింది కాబట్టి నాకు సుఖం వచ్చింది ఆ గ్రహం వచ్చింది కాబట్టి నాకు దుఃఖం వచ్చింది లేకపోతే ఈ అంకెలు మనకు అనుకోవాలి ఈ అంకెలన్నీ కూడితే తొమ్మిది వచ్చింది కాబట్టి నాకు లాభం ఆ అంకెలు కూడితే ఏడు వచ్చింది కాబట్టి నాకు నష్టం ఇగో ఈ పిచ్చి పిచ్చిన అమ్మకాలన్నీ కూడా మానేసేయాలి యు స్టాప్ ఆల్ దిస్ బిలీఫ్ అండ్ దెన్ సి మీరేం చేయాల్సింది ఇవన్నీ ముందు ఇవన్నీ మానేస్తే ముందు మైండ్ కొంత ఫ్రీర్ అవుతుంది కొంత తేట పడుతుంది కొంత వివేక దృష్టి అలవడుతుంది అప్పుడు ఆ వివేక దృష్టి అలవడినప్పుడు మన జీవితంలో మనకి అనేకములైన వైరుధ్యాలు ఉంటాయి మనం ఏం చేస్తాం ఓవైపుని వైరాగ్యం చెప్తాం ఇంకోవైపున రాగాన్ని పెంచుకుంటాం ఓవైపున విచ్చంటాం ఇంకోవైపున సత్యమా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం ఓవైపున ధర్మం అంటాం ఇంకోవైపున అధర్మానికి పాల్పడుతూ ఉంటాం ఓవైపునేమో దేహము నశ్వరము వినాశి అంటాం ఇంకోవైపున ఆ దేహానికి అలంకారాలు వి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఈ విధంగా ఓవైపున ఆత్మకు పుట్టుక లేదు అంటాం ఇంకోవైపున బర్త్డే పార్టీలోవి చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా మన జీవితంలో మనమే చూసుకోగలిగితే ఎన్నెన్నో వైరుధ్యములు ఉంటాయి కాంట్రడిక్షన్స్ ఉంటాయి మన జీవితంలో ఎంతో అసత్యము నిండి ఉంటుంది ఎంతో ఫాల్స్హుడ్ నిండి ఉంటుంది మన జీవితంలో మన ప్రవృత్తిలో నిత్య జీవితంలో అవన్నీ గుర్తించాలి వీటి కారణంగానే మనకి జీవితంలో దుఃఖానుభవం కలుగుతోంది అని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ అనుభవములు ఈ సుఖ దుఃఖములు ఈ రాగద్వేషములు ఈ ద్వంద్వములు నా నా వాళ్ళు పరాయి వాళ్ళు ద్వంద్వములు ఈ దేహానికి అలంకారాలు భోగాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తప్పు అసత్యములు మిథ్యా అని గుర్తించి వీటికి అతీతంగా సాక్షి భావనలో ఉండడం వీడు అభ్యాసం చేయాలి చేయాల్సింది అది అంతేగాని ఈ మిథ్యా జీవితానికి కొత్త కొత్త హంగులు చేర్చుకోవడం కాదు చేయాల్సింది దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి డాన్ ఆ వాక్యం మీరు చూస్తే చాలా తిరిగిపోతున్న వాక్యం ఎదపి మన్యసే జాగరితాత్ సత అసత్స్వప్న జాయతే తదు అసత్ సతహా జాగరితను నువ్వు అన్నావే తదసత్ మన్యసేతే మధ్యమ పురుషాయకవచనం నువ్వు అలా అనుకుంటున్నావేమో తదసత్ అది తప్పు నా భూతాద్ విద్యమానాత్ అభూత సంభవోస్తిలోకే ఇప్పుడు రెండో రెండో భాగంలోకి వచ్చాం నచ భూత అద్భూత సంభవోస్తి కథంచనా ఇప్పుడు జాగ్రత్త నుంచి స్వప్నం పుట్టిందన్నది కరెక్టే కదా జాగ్రత్తలో ఏనుగు చూస్తే స్వప్నంలో ఏనుగు జాగ్రత్తలో డబ్బు చూస్తే స్వప్నంలో డబ్బు జాగ్రత్తలో అనుభవాలే స్వప్నంలో కొంచెం మార్పులు చేర్పులతోటి రిపీట్ అవుతూ ఉంటాయి జాగ్రత్త నుంచి స్వప్నం పుట్టింది స్వప్నం అసత్ కానీ జాగ్రత్త సత్ అనే వాదము తప్పు ఎందుకంటే సత్తు నుండి అసత్తు ఎన్నడు పుట్టదు భూతాత్ సత్తు నుండి అభూతస్య అసత్తు యొక్క సంభవ పుట్టుక కథంచనా ఏ విధంగా అయినా సరే నా అస్తి ఉండదు కాబట్టి జాగ్రత్తు సత్యము అటువంటి జాగ్రత్త నుంచి అసత్ నిత్యమైన స్వప్నం పుట్టింది అనే ఆర్గ్యుమెంటు నిలబడదు చూడండి మీకు నేను ఒక దృశ్యాన్ని వర్ణిస్తాను నాకొక గతం ఉన్నది నాకు నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా విద్యలను నేర్చాను ఫలానా ధనాన్ని సంపాదించాను సొసైటీలో ఫలానా స్థానాన్ని నేను సంపాదించుకున్నాను నాకో భవిష్యత్తు ఉంది ఇంకో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నేను బతుకుతాను దీంట్లో నేమో దేశాలు తిరుగుతాను విదేశాలు తిరుగుతాను పేరు ప్రతిష్టలు సంపాదిస్తాను డబ్బు సంపాదిస్తాను శిష్యుల్ని సంపాదిస్తాను ఎన్నెన్నో ఘనకార్యాలను నేను చేస్తాను నాకో భవిష్యత్తు తర్వాత నేను యాభై ఏళ్ళు అరవై ఏళ్ళలో బతికాను ఇంకో పాతికి ముప్పై ఏళ్ళు నేను బతకాలి ఆ కోరిక ఉన్నది బతకాలనేటువంటి ఆకాంక్ష నాకు గలదు తర్వాత నేను ఒక్కడిని అలా బతికిస్తే సరిపడదు నా వాళ్ళందరూ కూడా నాతో పాటుగా అలా కొనసాగుతూ ఉండాలి అంటే ఏమిటి నా వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నా నాకు కంపెనీ ఇవ్వడం మానేసి నేను ముందుకు వెళ్ళిపోయాను వాళ్ళు వెనకాల ఉండిపోయారు వాళ్ళు కొంచెం పెద్ద వయసు వచ్చింది కాబట్టి పోని వాళ్ళు స్వర్గానికి నెమ్మదిగా వెళ్ళినా ఏదో మన వంతుకు సేవ మనం చేస్తాం వాళ్ళు వాళ్ళని స్వర్గానికి పంపిస్తాం కానీ నాతో కలిసి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు నేను నా భార్య నా భర్త నా కొడుకు నా కూతురు నా నా కోడలు నా మనవడు మరి వీళ్ళందరూ నాతో కలిసి జీవిస్తున్న వాళ్ళు మరి నేను ఇంకా ఓ పతికేళ్ళు జీవించాలనుకుంటే వాళ్ళందరూ కూడా అలాగా ఆరోగ్యంగా చక్కగా ఉండాలి వీళ్ళందరూ కూడా నాకు కంపెనీ ఉండాలి నేను ఒక్కరిని పాతికేలు చూపించి అందరూ కూడా దేహత్యాగం చేసేస్తే మళ్ళీ నాకే ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా నాతో జీవిస్తూనే ఉండాలి అర్థమైందండి మీకు ఇదంతా ఒక స్వప్నము నేను ఆ స్వప్నాన్ని వర్ణించాను మీరు గమనించడం లేదా ఆ స్వప్నం యొక్క సారం ఏమిటి నా గతము నా భవిష్యత్తు నా వాళ్ళు నాతో పాటు ఉండాల్సిన వాళ్ళు నా సేవలు అందుకోవాల్సిన వాళ్ళు నాకు సేవలు అందియవలసిన వాళ్ళు ఇది నేను నా దేవు ఇదంతా కూడా ఒక పెద్ద స్వప్నమునండి ఈ స్వప్నము ఇలాగే సాగిపోవాలి ఈ జీవితం ఇలాగే సాగిపోవాలంటాడు వాళ్ళు ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా నిత్య కళ్యాణం పత్సతోరణంగా ఉత్సవాలతోటి ఈ జీవితం ఇలాగే సాగిపోవాలి అంటాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసినా ఈ స్వప్నం ఇలాగే సాగిపోవాలి అని అర్థం చూడండి మీరు ఈ స్వప్నాన్ని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం లేదు ఈ స్వప్నాన్ని స్వప్నమని గుర్తించటానికి మీకు అవకాశం ఉన్నది ఓన్లీ కండిషన్ అదేమిటంటే మీరు తెలివి తెచ్చుకోవాల్సి ఉంటుంది తెలివి తెచ్చుకోకుండా స్వప్న స్వభావాలు ఎలా గుర్తిస్తారో తెలివి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్చల్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాయం కాబట్టి మీరు ఇది స్వప్నమోని స్వప్నాన్ని స్వప్నంగా గుర్తించడం కోసమని తెలివి తెచ్చుకున్నట్లయితే ప్రబోధ సమయే మీకు ఆత్మ అద్వయ ఆత్మస్వరూపము అనుభవానికి వస్తుంది కాబట్టి తెలివి తెచ్చుకోవటానికి అవకాశము కాలదు కనుక ఈ స్వప్నాన్ని లాగే స్వప్నంలాగే సాగ సాగించడానికి అవకా లేదు అది చాలా దోషము చాలా దుఃఖాత్మకము నహి అసత శషమిమిషాణాదే సంభవో దృష్ట కథంచిదీ ఎవంటే స్వప్నము అసత్ మిథ్య అటువంటి మిథ్య అయిన స్వప్నము జాగ్రత్త నుండి పుట్టింది జాగ్రత్త కారణం కదా స్వప్నానికి అని మీ నిర్ణయం కలదో ఇది సరైన నిర్ణయము కాదు అంటే ఓ సెన్స్లో జాగ్రత్త హేతు అవుతుంది స్వప్నానికి ఆ పాయింట్ వరకు కరెక్టే కానీ అక్కడ రాంగ్ ఏమిటంటే ఆ జాగ్రత్త సత్యం అన్నది మాత్రం తప్పు ఎందుకంటే స్వప్నము మిథ్య స్వప్నము సత్యమైన జాగ్రత్త నుంచి పుట్టేంది అనేది ఎలా ఉందంటే శశ విషాణము కుందేటు కొమ్ము కుందేటు నుండి పుట్టింది కుందేటు కొమ్ము మిథ్య కుందేలు సత్యము అటువంటి సత్యమైన కుందేలు నుండి మిక్స్ అయిన కుందేటు కొమ్ము పుట్టింది అంటే ఎంత అందంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కాబట్టి లేనిది పుట్టదు కానీ నువ్వేమంటున్నావు లేని స్వప్నము జాగ్ర ఉన్న జాగ్రత్త నుంచి పుట్టింది ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో అది తప్పు ఇప్పుడు అజము రెండు రకాలు అజము రెండు రకాలు ఒకటి సత్యము అజము ఆత్మ అజము ఆత్మ సత్యము అదే అజము అది ఒక రకం అజం పుత్రుడు లేదా శశ విషాణము అది కూడా అజమే లేక స్వప్న దృశ్యము అది అజమే అది ఎటువంటి అజమంటే అది నాస్తి అది లేదు ఉన్నట్టుగా కనపడి లేదు అదే అటువంటి అజము కాబట్టి రెండు రకాల అజం ఇక్కడ ఆత్మాజము స్వప్నము అజము శిష విషాదము మంధ్యాపుత్రుడు అజము జమ్మన్నది ఏదీ లేనే లేదు ఇప్పుడు ఆత్మా పుట్టలేదు కొన్ని దేహం పుట్టిందా అదీ పుట్టలేదు దేహం పుట్టలేదు అది పుట్టలేదు ఏదీ పుట్టలేదు అజమే సిద్ధాంతం అస్యా జాగరితే దృష్ట్యా స్వే పశ్యమయ అసత్స్వప్ దృష్ట్వాబుద్ధో న పశ్యతి స్వప్నము సత్యం అనుకుంటున్నాడు ఇంకొకటి మరొకడు జాగ్రత్త సత్యము స్వప్నం నిత్యాన్ని కూడా అనుకుంటున్నారు ఏమండి ఈయన స్వామీజీ బాగా చెప్పారు ఈ ఆయన ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఆయన ఏమన్నారంటే స్వప్నం సత్యం అనుకుని కూడా మనకు చాలామంది స్వప్నం సత్యం అనుకుంటూ ఉంటారు ఈ స్వప్నం సత్యం అనుకునేది దట్ ఈజ్ కాల్డ్ ఇడియట్స్ బ్లఫ్ వాడు ఇడియట్ ఎవరు ఇడియట్ కాకపోతే స్వప్నం సత్యం అలా అనుకుంటాడు అది ఇడియట్స్ బ్లఫ్ అది బ్లఫ్ అంటే నిత్య ఇడియట్స్ బ్లఫ్ ఓకే వీడు స్వప్నం సత్యం ఏమిట్రా వ్యరిమోహం స్వప్నం సత్యం కాదు ఈ జగత్తు సత్యము ఈ సంసారం సత్యం అనుకుంటాడు వీడు దట్ దట్ ఈజ్ కాల్డ్ క్లవర్ మ్యాన్స్ బ్లఫ్ వన్ ఈజ్ ఇడియట్స్ బ్లఫ్ ద అదర్ ఈజ్ క్లవర్ మ్యాన్స్ బ్లఫ్ అంటే వీడు వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక కలగన్నాడండి అది సత్యం అనుకుంటున్నాడు నా వాట్ ఈస్ దట్ స్వప్నం ఇడియట్స్ బ్లఫ్ ఈ వ్యక్తిగత జీవితము ఈ సంసారం సత్యమని వీడు అనుకుంటున్నాడు నేను ఇంకా సంపాదించాను ఇంకా తెలివైన ఇంకా సంపాదిస్తాను ప్లాన్స్ కూడా వేస్తున్నాడు వాడేబోటం ఇది కూడా బ్లఫే కదా ఇది ఏం బ్లఫ్ ఇది దిస్ ఈజ్ క్లెవర్ మ్యాన్స్ బ్లఫ్ మరి జగత్తు సృష్టి స్థితి లయము అది ఎవడది సృష్టి స్థితి లయము ఎవరు చేశాడు ఈశ్వరుడు మరి జగత్త అంటే ఈశ్వరాశ అని ఆయన వర్తించారు వెరీ ఇంట్రెస్టింగ్ తర్వాత ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారంటే నీవు జాగ్రత్తవస్థలో చూశాడు వీడు స్వప్నంలో ఘటాన్ని చూశాడండి స్వప్నంలో ఘటం చూశాడు అసలు స్వప్నంలో ఘటన ఎందుకు చూసాడంటారు అంటే జాగ్రత్తలో ఘటాన్ని చూశాడు కాబట్టి స్వప్నంలో ఘటాన్ని చూశాడు స్వప్నంలో ఘటము సత్యమా మిథ్య మిథ్య మరి జాగ్రత్తలో ఘటం ఏమిటంటావు అది మిథ్య ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే స్వప్నఘటం మిథ్య అది ఒప్పుకున్నామండి స్వప్నఘటం మిథ్యని ఒప్పుకున్నాం కానీ స్వప్నఘటం మిథ్య మిథ్యనే అవ్వాలంటే జాగ్రద్ఘత ఉండాలా అక్కర్లేదా జాగ్రద్ఘటం ఉంటేనే స్వప్నఘటం వీడికి దర్శనమైంది జాగ్రద్ఘటమే లేకుంటే స్వప్నఘటం రాదు కాబట్టి స్వప్నఘటం మిచ్చని ఒప్పుకున్నాం కానీ జాగ్రద్ఘటం సత్యం అయితేరాలి ఇది పూర్వపక్షం ఓకే దీనికి సిద్ధాంతం ఏంటంటే చూడప్ప స్వప్నఘటము జాగ్రద్ఘటం నుంచి పుట్టలేదు స్వప్నము ఘట సంస్కారం నుంచి పుట్టింది ఓకే జాగ్రద్ఘటం జాగ్ర అక్కడే ఉంది అది వచ్చి దాంట్లో నుంచి స్వప్నఘటం పుట్టలేదు జాగ్రద్ఘట సంస్కారం నుంచి స్వప్నఘటం పుట్టింది జాగ్రద్ఘట సంస్కారం ఎక్కడి నుంచి పుట్టింది జాగ్రద్ఘటం నుంచి పుట్టింది ఏమండి కాబట్టి జాగ్రద్ఘటం సత్యం కావాలి అక్కర్లేదు కానీ జాగ్రద్ఘటం మిథ్య కానీ వీడు సత్యమని భ్రమపడ్డాడు జాగ్రద్ఘట సంస్కారం కలిగింది ఆ జాగ్రద్ఘట సంస్కారం నుంచి స్వప్నఘటం పుట్టింది స్వప్నఘటం మిథ్య కాబట్టి ఇక్కడ సంస్కారమే స్వప్న హేతు అవుతుంది తప్ప సంస్కారం ఉంటే సరిపడుతుంది సంస్కారం ఉందా లేదా ఉంది వీడి ఘట సంస్కారం ఉందా లేదా ఉంది అని స్వప్నంలో ఘటం కనపడింది సరిపడింది అంతేగాని ఘటం స్వప్నంలో కనపడింది అంటే జాగ్రత్తలో ఒక నిజమైన ఘటం ఉండుండాలి ఉండాలి అప్పుడే స్వప్నంలో ఘటం కనపడుతుంది అనే మాట లేదు సంస్కారం సరిపడుతుంది సంస్కారం చాలు ఏ సంస్కార హేతువు సత్యమా మిథ్యా అన్నది వేరే సంగతి దట్ ఈ దో నిజం పామును చూసి భయపడతాడు మిథ్యా సర్పాన్ని చూసి భయపడతాడు కాబట్టి ఇప్పుడు భయం కలిగిందా లేదా కలిగింది భయ హేతువు నిజం కానక్కర్లా భయ హేతువు సత్యము కావచ్చు మిథ్యా భయం కలిగింది అదేవిధంగా ఘట సంస్కారం కలిగింది ఆ ఘట సంస్కారం వల్ల స్వప్నంలో ఘటాన్ని చూశారు ఘట సంస్కారం ఉంది తప్ప అది కలిగిందని కాబట్టి దానికి హేతువైన ఘటము సత్యం కానక్కర్లా ఇప్పుడు వాక్యం చూడండి జాగరితే అసతు దృష్ వీడు జాగ్రత్తలో చూస్తాడు నేను చూస్తాడు సత్యాన్నయను చూడవు అసత్తునే చూస్తాడు చూసి తన్మయ తన్మయుడు అయిపోతాడు ఇప్పుడు వీడికి కళలో హేమమాలని కనపడిందండి ఈ హేమమాలని కళలో వచ్చింది వీడికి కళలో హేమమాలని వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది వీడు జాగ్రత్తలో చూశాడు ఏ హేమమాలను చూశాడు సత్యం హేమవాలిని చూశాడా అసత్య హేమవాలిని చూశాడండి తెరపై సినిమాలో అసత్వ హేమవాలిని చూసి స్వప్నంలో తన్వర్డ్ అయిపోయాడు తన్వర్డ్ అదే భావన చేసి చేసి చేసి కొడుకుని నిద్రపోయాడు నిద్రపోతే రాత్రి ఒంటి గంటకు వచ్చాడు సినిమా చూసి కొడుక్కుని నిద్రపోయాడు తెల్లవారు సామాను కలొచ్చింది కాబట్టి సత్యం వండిగండును పడుకుంటే తెల్లవారు ధావనే వస్తుంది మరి ఇంకెప్పుడు వస్తుంది కాబట్టి తెల్లవారు ధావం వచ్చింది కాబట్టి సత్యం కాదు స్వప్నంలో చూసిన హేమమాలని సత్యం కాదు ఆ హేమమాలని స్వప్నంలో కనపడడానికి జాగ్రత్తలో హేమమాలని దర్శనమైంది ఈ హేమమాలని సత్యం ఇది సత్యం కాదు ఏదీ సత్యం కాదండి జాగరితల్లోనూ సత్యం కాదు స్వప్నంలోనూ సత్యం కాదు మరి ఎందుకు చూస్తున్నాడండి సత్యం కాకపోతే ఎందుకు చూస్తున్నాడండి ఎక్కడో ఒకచోటైనా సత్యం కాకపోతే చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు చూడకూడదు కదా అక్కర్లేదు చూడొచ్చు ఎందుకంటే తన్మయుడై ఉంటాడు కనుక తన్మయుడవుతాడు మనం తన్మయుడుగా ఉంటాం ఒక స్త్రీని పట్టుకునే ఈమె నా భార్య ఈమె నా భార్య ఏమి నా ఆ తన్మయత్వం చేత తతంటే ఒక వ్యక్తి రెండు భార్య అనే భావన ఇది తత్ భావనతోటి నిండిపోతాడు తద్భావ భావిత ఈ తన్మయ అనే మాటకి ఇది కూడా స్వామీజీ చెప్పిన మాట తన్మయ అన్న చోట ఆ గీతలో చెప్పిన తద్భావ భావిత పెట్టుకోండి అని చెప్పారు నేను రాశాను అక్కడ తన్మయ అంటే తద్భావ అని పెట్టుకో అదే భావం మనస్సులో ఫిక్స్ అయిపోతుంది ఈ సినిమా చూసి హేమమాలని మనస్సులో ఫిక్స్ అయిపోతుంది మళ్ళీ హేమమాలని చూస్తారు కాబట్టి స్వప్నంలో హేమాలని అసత్తే జాగరితంలో కూడా అసత్తే అదేవిధంగా వీడికి కొడుకు స్వప్నంలో వస్తాడు పుత్రుడిని చూస్తాడు స్వప్నంలో స్వప్నంలో పుత్రుడు అసత్తు కానీ జాగ్రత్తలో పుత్రుడు సత్తను వీట జాగ్రత్తలో పుత్రుడు ఏమిటండి కస్తే పుత్ర కస్తే పుత్ర జాగ్రత్తలో కూడా వీడు నా పుత్రుడు వీడు నా పుత్రుడు వీడు నా పుత్రుడు అని భావన చేసి చేసి తన్మయుడే వాడు భా వాడే భావన చేయడు వాడు భావన వాడింకో భావనగా ఉంటాడు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి పెద్ద వయసు వచ్చినటువంటి మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే ఈ తల్లిదండ్రులు పుత్రమయులై ఉంటారు మమ పుత్రహా మమ పుత్ర హా మమపుత్ర హా అని వీళ్ళు తన్మయులై ఉంటారు ఈ పుత్రుడు మమ పిత మమ పిత మమ్మ పిత అని వాడు వాడేమనుకుంటాడంటే మమ్మ భార్య మమ్మ భార్య భార్యాలు వాడు ఆటోలుకుంటూ ఉంటాడు కాబట్టి వాడి తన్మయత్వానికి ఈయన తన్మయత్వానికి మధ్యలో గోడ ఒకటే దాంతో వీడు దుఃఖిస్తూ ఉంటాడు దీంట్లో స్వప్నంలో కనపడ్డ కొడుకు మిథ్య జాగ్రత్తలో కొడుకుని వీడు అనుకున్నది మిథ్య అసాగరితే దృష్టి తన్మయ స్వప్నే పశ్యతిం పూర్ణ